శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చివరి చిత్రమైన శ్రీ వేదాంత పంచదశి ఆరవ ప్రకరణ మగు చిత్ర దీపంలో నలభై ఎనిమిది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము తత్త ఇదంత అనునవి సర్వత్రా స్వయం శబ్దార్థమైనటువంటి ఆత్మ వలనే అనుగతమై ఉన్నందువలన తత్త ఇదంతలకు కూడా ఆత్మత్వం ప్రాప్తమవుతుంది అని శంకాకారుడు అంటే ఈ తత్వ ఇదంతలు ఏ ఆత్మ అయితే సర్వత్రా అనుగతమై అనుశితమై సర్వవ్యాపకమ ఉన్నదో అట్లా సర్వానుగతమైనటువంటి ఆత్మతో కూడా సహప్రయోగము జరుగుతున్నందువలన అవి ఆత్మ కావడానికి వీల్లేదు అని సిద్ధాంతి సంబంన చెప్పాడు ఇప్పుడు నలభై తొమ్మిదవ శ్లోకానికి అవతారిక చూడండి యాభై ఏడవ అంకము ఏవం ప్రాసంగిక పరిసమాప్య ఫలిత ప్రదర్శనాయ లోక వ్యవహార సిద్ధమార్థం అనువదతి ఈ ప్రకారంగా అంటే ప్రసంగానుసారంగా కూటస్థ జీవులకు తాదాత్మ అధ్యాసమయ్యి జీవుని చేత కూటస్థుడు తిరస్కృతమయ్యి కూటస్థుని యొక్క అనుభూతి అగ్ని జీవులకు కూటస్థ జీవులకు అంటే చిరాభాషనికి ఐక్య ఆభాష అయింది ఐక్య అధ్యాస అయింది తాదాత్మ్య అధ్యాస అయింది కనుక లేదా అన్యోన్య అధ్యాస కూడా అంటారు అని ప్రసంగాన్ని తీసుకొని ఇంత దగ్గర చెప్తూ మరి ఈ కూటస్థ ఏ విధంగా వివేకం చేసేది ఆ ప్రకారము ఇంత దగ్గర చెప్తూ వచ్చాడు ఏ కూటస్థం అనేది స్వయం శబ్దార్థము అది సర్వత్ర అనుగతమై సామాన్య రూపమై ఉంది ఆ కూటస్థుని ఎందు ఈ చిదాభాసుడు అంటే బుద్ధిగత బ్రహ్మ చైతన్యం యొక్క ఏ చిదాభాసుడు అతడు కల్పితము అని వివేకం చేస్తూ వచ్చాడు ఇంత దగ్గర ఇప్పుడు ఆ ప్రసంగాన్ని పరిసమాప్తం చేసి దాని యొక్క ఫలితార్థము చెప్పడానికి లోక వ్యవహార సిద్ధార్థాన్ని చెప్తున్నాడు శ్లోకం ద్వారా తత్తే దంతే స్వత్య హే పరస్పరం ప్రతి ద్వయా లో ప్రసిద్ధే నాస్తి సంశయ తత్త ఇదంత ఇదొక ద్వంద్వము ఇదొక జంట తత్ అనేది ఒకటి ఇదంతా అనేది ఒకటి ఇదొక జంట స్వతఅ అన్యత్వే స్వత్వము మరియు అన్యత్వము ఇది ఒక జంట తొమ్త అహంతా తొమ్ము మరి అహం అనేటువంటి ఈ రెండు ఒక జంట ఈ వీటిలో పరస్పరము ఒకదానికొకటి ప్రతిద్వంద్వి ఉన్నాయి ప్రతియోగి ఉన్నాయి అంటే విరుద్ధములు ఉన్నాయి తొమ్ము అంటే అహం కాదు అహం అంటే తొమ్ము కాదు రెండిట్లో అన్యోన్య అభావం ఉన్నాయి ఈ అన్యోన్య అభావంలో ఒకదానికొకటి ప్రతియోగి ఉన్నాయి ప్రతిద్వంద్వి ఉన్నాయి అట్లా స్వత్వం అంటే తాను అన్యత్వము తనకంటే భిన్నము తనకు తనకంటే భిన్నమైన దానికి అన్యోన్యాభావం ఉన్నాయి పరస్పరం వాటిలో ఒకదానికొకటి అనుయోగి ప్రతియోగి అవుతాయి అట్లే తత్త మరి ఇదంత అది మరి ఇది అనే వాటిలో ఒకదానికొకటి ప్రతిధ్వ ఉన్నాయి తత్త అంటే ఇదంతా కాదు ఇదంతా అంటే తత్తా కాదు అంటే పరస్పరము భిన్నములు అన్యోన్నోభవం కలిగి ఉన్నాయి పరస్పరం ఒకదానికొకటి ప్రతియోగిలు ఉన్నాయి ఇది లోకంలో సుప్రసిద్ధం ఉన్నది అంటాడు కూటస్థుడు స్వయం శబ్దార్థం చెప్పుకుంటూ వచ్చాం కదా అయితే ఈ స్వత్వ రూపమైనటువంటి కూటస్థునికి మరియు తద్భిన్నమైనటువంటి అహంకారం మొదలుకొని దేహాదిక ప్రపంచమంతా అన్యం ఉన్నది ఈ అన్యమనేది ఏదైతే ఉన్నదో స్వయం శబ్దార్థ కూటస్థునియందు కల్పితం ఉన్నది అనాత్మ ఉన్నది అట్లే చిదాభాసుడు కూడా స్వయం కంటే భిన్నమే కదా స్వయం నందు ఉన్నాడు చిదాభాసుడు కూటస్థుని ఎందు కల్పితం ఉన్నాడు అందుకని ఈ చిదాభాసత్వం అనేది కేవలము భ్రాంతి చేత కాబట్టి ఈ చిదాభాసు తనకంటే భిన్నంగా కల్పితముగా తెలుసుకొని తన స్వరూపమునందు తాను నిలకడగలిగి ఉండుటయే ప్రకరణం యొక్క ముఖ్య తాత్పర్యం యాభై తొమ్మిదవ అంకం చూడండి తత్త ప్రతియోగివం ఇదంతా తదిదం తత్త అనేది ఇదంతాయా ప్రతియోగి తత్వ లోపల ఇదంతకు ప్రతియోగి ఉన్నది ఇదంతకు తత్వ ప్రతియోగి ఉన్నది స్వత్వ ప్రతిత్వం అన్యత్వస్య స్వయం అన్య ఇది స్వయం నకు స్వత్వంకు ప్రతియోగి అన్యత్వము అన్యత్వంకు ప్రతియోగి స్వత్వము త్వంతా ప్రతియోగివం అహంతి అహం నకు ప్రతియోగి త్వం తమ్మునకు ప్రతియోగి అహం ఇట్లా పరస్పరం లోకే ప్రతిధ్వేన అంటే విరుద్ధ స్వభావం కలిగినటువంటి ప్రతిధ్వ ఒకదానికొకటి పరస్పరం విరోధులున్నాయి అహం అంటే త్వము కాదు తమ్మంటే అహం కాదు ఒకదానికొకటి పరస్పరం ప్రతియోగులు ఉన్నాయి ప్రతిద్వంద్వి ఉన్నాయి విరోధులు ఉన్నాయి ఈ విధంగా విరోధి పదార్థాల యొక్క ప్రయోగం అహం అంటే త్వమ్ కాదు తొమ్మ అంటే అహము కాదు ఈ విధంగా ప్రతిధ్వవిత్వేన ప్రయోగ దర్శనార్థం ప్రతియోగి రూపం లోపల ప్రయోగించట మనము లోకంలో చూస్తూ ఉన్నాం అనుభవంలో ఉంది ప్రసిద్ధం ఉన్నది ఇది అని చెప్పి వతు ఏమం లోకే ప్రకృతే కిమాయాతం ఇదిహ సరే లోకం లోపల ఇప్పుడు మీరు చెప్పినటువంటి శబ్దాల్లో పరస్పరం వైరుధ్యం ఉన్నది ఒక దానికొకటి ప్రతిద్వందీ ఉన్నాయి సరే ఇప్పుడు ప్రకృతంలో ప్రకృతం అంటే ప్రస్తుత జరుగుతున్నటువంటి విషయంలో దాని యొక్క ప్రయోజనం ఏమిటి లోకంలో చూపెట్టావు తహంతలకు సత్వ అన్యత్వములకు తా ఇదంతలకు ప్రతిధ్వందిత ఉన్నది ప్రతియోగిత మనకేమి ప్రయోజనము అంటే శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు యాభయో శ్లోకం అన్యతయా ప్రతి ద్వంద్ స్వయం కుటస్థ ఇష్యత త్వంత ప్రతియోగేశో అహమితాత్మని కల్పిత అయితే అన్యత్వముకు ప్రతి స్వయం త్వము కూటస్థము ఈ కూటస్థుడు సామాన్య చైతన్యము అట్లే త్వంతకు అహంత ప్రతియోగి ఉన్నది తొమ్ అంటే నీవు అహం అంటే నేను ఈ తొమ్మునకు ప్రతియోగి అహం ఉన్నది అయితే ఈ తొమ్మునకు ప్రతియోగి అహం ఏదైతే ఉన్నదో ఇది అన్యత్వములకు ప్రతియోగి అయినటువంటి స్వత్వమునవు కూటస్థుని కల్పితమున్నది ఇది ఫలితార్థం అంటే స్వయం శబ్దార్థమైనటువంటి కూటస్థుని ఎందు ఈ అహం శబ్దార్థమైనటువంటి చిదాభాసుడు కల్పితము జీవుడు కల్పితము సకల జీవులందరూ కూడా నేను జీవుణ్ణి నేను అల్పజ్ఞుణ్ణి అల్పశక్తి మంత్రుణ్ణి కర్తను భోక్తను సుఖిని దుఃఖిని ఇత్యాది సకల ఆరోపితములు తన ఎందుకు కల్పించుకుంటున్నాడో ఇదంతా కూడా మిథ్యా అధ్యాస ఎప్పుడైతే ఇది కల్పితము ఇది వాస్తవం కాదు అని తెలుస్తుందో అప్పుడు దాని ఎందు ప్రియబుద్ధి ఉంటుందా బాబా శక్తి ఎందు రజతము శుక్తి యొక్క అజ్ఞాన కాలంలో కనపడింది దాని ఎందుకు ప్రియబుద్ధి కలిగి అది తీసుకోవడానికి తీరా దగ్గరికి వెళ్ళి శుక్తిని చేతిలోకి తీసుకుంటే వెండి రాలేదు కదా మరేమీ శుక్తి చేతికి వచ్చింది అరే ఇంత దగ్గర నేను వెండి అని అనుకున్నానే కానీ నేదం రజతం ఇది రజతం కాదు కింతుడియం శుక్తి ఇది శుక్తిగా ఉన్నది వెండి కాదు అని తెలిసిన తర్వాత ఇంత దగ్గర ఏదైతే ప్రియబుద్ధి ఉండేనో ఇది రజత ఉంది నేను తీసుకోవాలి అనేటువంటి ప్రియబుద్ధి ఉండేనో అది ఉంటుందా బాబా ఉండదు ఎందుకు ఇది కల్పితము అని ఎప్పుడైతే ఇది కల్పితము అధ్యాస మిథ్య నిశ్చయమైందో అప్పుడు దాని ఎందు ఇంకా అధనివేశము ప్రియబుద్ధి రాగము అనేది ఉండదు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే కూటస్థుని ఎందు ఈ చిదాభాసుడు కల్పిత ఉన్నాడు అని చెప్పడం వల్ల మనకేమో నిశ్చయం అవుతుంది ఓహో ఇది అసరనా నా స్వరూపం కాదు అసలు స్వరూపం కూటస్థ స్వరూపము ఆ కూటస్థుడే బ్రహ్మరపుడు అందుకని నేను బ్రహ్మమును అని ఎప్పుడైతే నిశ్చయం అవుతుందో అప్పుడు జీవత్వ భ్రాంతి ఉండదు కర్తృత్వ భ్రాంతి ఇంకా ఏవేవైతే ఆరోపించుకున్నాడు తూల శరీర ధర్మాలు సూక్ష్మ శరీర ధర్మాలు ఇంద్రియ ధర్మాలు పంచకోశాలను ఇంకా బాహ్య పుత్రమిత్ర కలత్ర ఏదైతే ఆరోపించుకున్నాడు యథా పుత్రు వికలే సకలేసు అహమేవ వికలహ సకలో బాహ్య ధర్మా ఆత్మని అధ్యశంతి అని జగద్గురు శంకరాచార్య వారు ఏదైతే అధ్యాస భాషలు చెప్పారో ఇవన్నీ కూడా బాహ్య ధర్మాలు పుత్రుని ధర్మాలు మరియు కలత్ర అంటే భార్య వాళ్ళు ఆరోగ్యంగా సుఖంగా ఉంటే తాను స్వయంగా సుఖంగా లేనప్పటికీ అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా భావన చేస్తాడు నేను బాగున్నాను ఇప్పుడు నాకు ఏమీ పర్వాలేదు నేను సుఖంగా ఉన్నాను అని అనుకుంటాడు తాను స్వయంగా సుఖంగా లేడు అన్ని రోగాలు బీపీ షుగరు ఏవేవో రోగాలు ఒక గోలేసుకోకపోతే చచ్చిపోతాడు అటువంటి పరిస్థితుల్లో కూడా పుత్రమర్యాదులు హాయిగా ఉంటే తనను భావించుకుంటాడు నేను హాయిగా ఉన్నాను వారికి ఏదన్నా ఆపత్తి కలిగితే తాను మంచిగా ఉన్నా కూడా తనకే ఏదో వచ్చినట్టుగా తనకే ఏదో ఆపత్తి కలిగినట్టుగా ఆరోపించుకుంటాడు అయ్యయ్యో ఏం చేయాలి ఎన్ని దుఃఖాలు ఎన్ని కష్టాలు అంటాడు తాను మంచిగానే ఉన్నాడు పుత్ర భర్యాదలకు కలిగినటువంటి దుఃఖాలను తన ఎందు ఆరోపించుకున్నాడు ఇదంతా అధ్యాస తరణ ధర్మాన్ అదే విధంగా అంతఃకరణ ధర్మాలను తా ఇంద్రియ ధర్మాన్ కానోహం మూకోహం హం లంఘయామి అని ఇట్లా ఇంద్రియ ధర్మాలను తన ఎందు ఆరోపించుకుంటాడు ఇవన్నీ కూడా ఏంటి అంటే కల్పన అధ్యాస భ్రాంతి ఎప్పుడైతే జీవుణ్ణి కల్పితమని తెలుసుకుంటాడో ఇక తన ఇంకా ఏవేవి ఆరోపించుకున్నాడో అవన్నీ కూడా కల్పితమే అని ఎప్పుడైతే ఈ దేహాదిక ప్రపంచము ఈ జీవత్వం అంతా అరు వాస్తవ స్వరూపం ఏమిటి అని అంటే అధిష్టానమైనటువంటి కూటస్థ చైతన్యమే నా యొక్క వాస్తవ స్వరూపము ఈ కూటస్థమే అంటే ఈ దేహాది సంఘాదానికి అధిష్టాన రూపంలో ఉన్నటువంటి సాక్షి రూప కూటస్థ చైతన్యం ఇదే బ్రహ్మము అని తెలుసుకొని తన సుస్వరూప స్థితిలో ఉండగలుగుతాడు ఇది ఫలితార్థం అరవై అంకం చూడండి అన్యత్వ ప్రతియోగి స్వయం శబ్దార్థ అన్యత్వమునకు ప్రతియోగి అంటే తనకంటే వేరుగా ఏదైతే ఉందో అది అన్యము ఆ అన్యానికి ప్రతియోగిలు తాను అంటే స్వయం స్వయం శబ్దార్థ త్వంతా ప్రతియోగి అహం శబ్దార్థ ఇక త్వం అంటే నీవు నీవు అనే దానికి విరోధి పదార్థం ఏది అహం ప్రతియోగి అహం ఈ చిదాభాసుడు కూటస్థే కల్పిత ఇత్యర్థ ఈ చిదాభాసుడు కూటస్థుని ఎందు కల్పితమున్నాడు అంటే జీవత్వం అనేది కల్పితము ఆరోపితము అధ్యస్తము అందుకని నేను జీవుని జీవుని అనుకుంటున్నాడే ఆ జీవత్వం అనేది భ్రాంతి అధ్యాస అని నిశ్చయం చేసుకోవాలి మరి వాస్తవం ఏమిటి అని అంటే కూటస్థ చైతన్యము అని తెలుసుకోవాలి తను ఒక్క ప్రకారైన జీవకూటస్థయోహే సత్యపి సర్వే ఇతం కిమితి నా జానంతిఖ్య ఆహా కూటస్థ జీవులకు వివేకం చేసి స్పష్టంగా చూపెట్టాడు విద్యారాయణ గురుదేవుడు ఈ జీవత్వము కల్పితము ఇక్కడ కొంచెం సావధానంగా వినాలి జీవుడు కల్పితం కాదండి బాగా వినండి జీవుడు కల్పితం కాదు జీవత్వము కల్పితం జీవుడు అంటే తత్వమశ్రీ మహావాక్యంలో త్వం పదానికి వాచ్యార్థం కదా తత్ త్వం అసి అనేటువంటి తత్వమశ్రీ మహావాక్యంలో తత్పదానికి వాచ్యార్థము ఈశ్వరుడు త్వం పదానికి వాత్సార్థము జీవుడు అయితే మనము భాగత్యాగ లక్షణం చేత ఏం చేస్తాము చెప్పండి వాచ్యార్థంలోనే అవిరోధి అయినటువంటి భాగాన్ని గ్రహించి విరోధి అయినటువంటి భాగాన్ని త్యాగం చేస్తాం ఆ అభివృద్ధి అయినటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే లక్ష్యము మనకు తుంపదానికి లక్ష్యము కూటస్థుడైతే తత్పదానికి లక్ష్యము శుద్ధ చైతన్యం బ్రహ్మచైతన్యం ఈ కూటస్థ బ్రహ్మలకు ముఖ్య సమానాధికారణం చేత ఆ సంభవిస్తుంది అప్పుడు జీవో బ్రహ్మ నాపర అహం బ్రహ్మాస్మి అని విధంగా మనము తెలుసుకుంటున్నాము అయితే లక్ష్య చైతన్యము ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము అంటే వాత్సార్థంలో నుంచే తీసుకున్నాం కదా వాత్సార్థంలోనే ఏకదేశము ఒక అంశము లక్ష్య చేతనం ఉన్నది విరోధీ అంశము ఉపాధి భాగం ఉన్నది ఆ ఉపాధి భాగాన్ని త్యాగం చేసి అవిరోధీ అంశం అనేటువంటి మనము గ్రహించాము మరి ఇప్పుడు ఈ లక్ష్యమును మనం గ్రహించడానికి వాత్సార్థం తీసుకున్నాం కదా మరి ఆ అంటేనే జీవుడు కదా మరి జీవుణ్ణి సంపూర్ణంగా మిథ్యా అని ఆ వాస్యార్థంలో ఉన్నటువంటి ఈ చేతనము లక్ష్యము కూడా మిథ్య జీవుడు మిథ్య అంటే వాస్చ్యార్థం కదా అంతఃకరణ విశిష్ట చేతనము లేదా అవిద్య విశిష్ట చేతనము జీవుడు విశేషణ భాగము అవిద్య లేదా అంతఃకరణము విశేష భాగము చేతనము ఈ రెండు కలిస్తే విశిష్టము ఈ విశిష్టార్థమే జీవుడు అనబడతాడు సంపూర్ణంగా జీవుడు కల్పితము అని అంటే అంటే ఆ వాచ్యార్థంలోనే ఈ చేతన భాగం కూడా మిథ్య అయిపోతుంది మరి ఇప్పుడు మోక్షమేవాడికి వాడు కూడా బాధ అయిపోతే ఇక మోక్షమేవాడికి చెప్పండి ఈ జీవుణ్ణి బ్రహ్మంతో అభేదం చేసేది కదా అంటే వాచ్యార్థంలో అవిరోధ అంశము అనేటువంటి చేతనం ఏదైతే లక్ష్య చేతనము దాన్ని బ్రహ్మచేతనంతో అభేదం చేస్తున్నామని అన్నప్పుడు ఇక్కడ సంపూర్ణంగా మనం అని తెలుసుకోవద్దు భాగత్యాగ లక్షణ చేత లక్ష్యార్థము గ్రాహ్యం ఉన్నది ఉపాధి అంశం విరోధి అంశం ఏదైతే ఉన్నదో అది త్యాజ్యం ఉన్నది సంపూర్ణ వాచార్థము జీవు శబ్దానికి చెప్పుకుంటాము అది సంపూర్ణ వాచార్థాన్ని వదిలితే సంపూర్ణ జీవుడు కూడా మిథ్యాయిపోతే మరి మోక్షం ఎవరికి ఎవరితో ఎవరిని అభేదం చేస్తావు ఇప్పుడు జీవుడిని మొత్తం మిథ్యాన్ని బాధ తర్వాత ఇంకా అభేదం ఎవరితో చేస్తావు జీవుడే లేడు ఇప్పుడు అందుకని జీవుడు మిథ్యా కాదు జీవత్వము మిథ్య ఈ జీవత్వం ఎందువల్ల వచ్చిందంటే ఉపాధి యోగం వల్ల వచ్చింది ఆ ఉపాలి మిథ్య అంతేకాని చైతన్ మిథ్య కాదు ఇలా బాగా సావధానంగా ఉండాలి చిదాభాసుడు మిథ్య కానీ చిదాభాసు అధిష్టాన చైతన్యం కూటస్థం మిథ్య కాదు ఆ కూటస్థ చైతన్యము ఉపాధి అనేటువంటి బుద్ధి బుద్ధి చైతన్యం యొక్క ఆభాసము మూడిటికి కలిపి కదా మనం జీవుడు మరి ఆ జీవులో ఈ ఉపాధి భాగము ఏదైతే ఉందో అది కల్పితము అని తెలుసుకోవాలి ఆ బుద్ధితో తారాత్మ్య అభిమానాన్ని పొందినందు వల్ల తన స్వరూపాన్ని విస్మరించి నేను జీవుని జీవుని అని పడ్డాడు ఆ బుద్ధి ఏదైతే ఉండదో అది కల్పితము దాన్ని వదులుకో దాన్ని వదులుకుంటే ఇక సర్వదాముక్తుడే సత్వ రజ తమ మూడు గుణాలతో యుక్తమైనటువంటిది మాయా ఆ మాయా కార్యమే ఈ అంతఃకరణము ఈ అంతఃకరణంలో కూడా మూడు గుణాలు ఉంటాయి సత్వము రజము మరియు తమము ఈ మూడు గుణాలు సత్వం అంటున్నప్పుడు సకారాన్ని తీసుకోండి రజం అనుకున్నప్పుడు రకారాన్ని తీసుకోండి మరియు తమ అంటే తకారాన్ని తీసుకోండి ఈ మూడు అక్షరాలను ఒక జోడించండి ఏమైతుంది స్త్రీ అవుతుంది స్త్రీని వదిలిపెడితే సంపూర్ణాన్ని వదులుకున్నట్లే అవుతుంది స్త్రీ తస్య భోగి స్త్రీ కశ్య ప్రభోగ భూ స్త్రీయం తక్త జగత్ జగత్ సుఖీ భవేత్ అని అంటూ యాజ్ఞ వాళ్ళకు ఉపనిషత్తు చెప్తుంది స్త్రీని వదిలిపెడితే మొత్తం జగత్తుని వదులుకున్నట్లయితే జగత్తుని వదులుకుంటే సుఖీ భవేత్ సుఖవంతుడైతాడు అంటే ఏమి ఈ సత్వ రజ తమ అనేటువంటి మూడు గుణాలతో కూడుకున్నటువంటి ఈ అంతఃకరణం ఈ బుద్ధి ఏదైతే ఉందో దీన్ని పట్టుకున్నాం ఇదే స్త్రీ దీన్ని కాబట్టి మనకు ఈ సంసారం ప్రాప్తమైంది అంతే కదా లోకంలో కూడా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు సుఖీగా ఉంటాడు ఎప్పుడైతే అమ్మగారితో అభిమానాన్ని పొందుతాడో ఇక సంసారంలో పడ్డట్టే ఇంకా మనకి శాంతి ఉంటుందా ఉండదు స్త్రీయం తక్వ జగ్యక్తం ఇది బాహ్యార్థం స్త్రీయం తక్వ జగ్యక్తం ఇది అంతరార్థం బుద్ధి ఆ బుద్ధిని వదిలితే సుఖంగా ఉంటాడు ఎందుకనంటే మన ఏవో మనుష్యానం కారణం బంధం మోక్ష యోహో అని చెప్తున్నారు కదా అందుకని మనస్సు అనండి బుద్ధి అనండి అంతఃకరణం అనండి దానితో ఎప్పుడైతే ఈ చేతనము అభిమానాన్ని పొందుతుందో తాదాత్మ్య అధ్యాస చేత అభేదంగా భావిస్తుందో అప్పుడే జీవితం ఆ అభిమానాన్ని వదిలితే మోక్షమే అందుకే తుకారా చెప్పినాడు అభిమాన సాండావా ముక్తి రోగుడా అన్నాడు అభిమానాన్ని వదులుకుంటే ముక్తి అనేది నెట్ క్యాష్ అంటారు రోకుడ రోకుడ అంటే నెట్ క్యాష్ అరచేతిలో ఉసిరికాయ వలె స్పష్టం ఉంటుంది అన్నాడు అభిమానమే బంధము అభిమానాన్ని వదులుకుంటే మోక్షము అంతే అందుకని ఈ బుద్ధి కల్పితము తెలుసుకోవాలి ఇది కల్పితం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దానితో అభిమానం అనేది విచ్ఛిన్నమవుతుంది ఇదే చిజ్జడ గ్రంథి అంటారు దీనికి అనేక పర్యాయ శబ్దాలు చెప్తారు సిజ్జడ్రంథి హృదయ గ్రంథి తాదాత్మ్య అధ్యాస ఇదంతా ఒకటే పర్యాశబ్దాలు ఈ అభిమానాన్ని వదులుకుంటే బస్ ముక్తుడే అక దాని కోసమే ఇంత వివేకం చేయవలసి వచ్చింది చిదాభాసుని కూటస్థు వేరు చేయవలసి వచ్చింది వేరు చేసినప్పుడు ఇప్పుడు ఏమని నిశ్చయమైంది చిదాభాసుడు కల్పితము అని తెలిసిపోయింది అయితే మరి ఎప్పుడైతే చిదాభాసుడు కూటస్థుని కంటే ఇద్దరికి భేదం ఉన్నదో మరి స్పష్టంగా చెప్పారు కదా చదాభాసుడు వేరు కల్పితము మరి కూటస్థుడు స్వయం శబ్దార్థము అది అకల్పితము అది నిత్యము అని ఈ విధంగా పరస్పరం భేదము మీరు నిరూపించారు కదా మరి ఈ ప్రకారంగా సకల జీవులు ఎందుకు తెలుసుకుంటలేరు చెప్పండి అంటే దానికి సమాధానం చెప్తున్నాడు అహం తోర్ భేదే రూప్యతేదంతివా స్పష్ట పిమోహమా పన్నా ఏకత్వం ప్రతిపేది రే అయ్యా అహం త్వ స్వత్వో భేదే అంటే అహం శబ్దార్థమైనటువంటి మరి స్వత్వం అంటే స్వయం శబ్దార్థమైనటువంటి కూటస్థునికి స్పష్టంగా భేదముంది తెలుసుకుంటూ వచ్చాం కదా కూటస్థుని కంటే ఈ అహం శబ్దార్థమైనటువంటి చిదాభాసుడు జీవుడు అత్యంత భిన్నుడు ఉన్నాడు కల్పితమున్నాడు ఏ విధంగా రూప్యతేదంత యోహో ఇవ రూప్యము అంటే వెండి ఇదం అనేది సుక్తి యొక్క అంశము అధిష్టాన అంశము ఆ శక్తిలోని ఇదంశమునకు మరియు కల్పితమైనటువంటి వెండికి ఏ విధంగా భేదమున్నదో అదేవిధంగా అహమునకు మరియు స్వయంనకు అంటే జీవునికి కూటస్థునికి భేదము స్పష్టమున్నది అయినా గాని ఎందుకు తెలుసుకుంటలేరు సకల జీవులు అంటే మోహమాపన్నా ఏకత్వం ప్రతిపేదిరే మోహం చేత ఆపన్నులయ్యి మోహం చేత వంచితులయ్యి మోహగ్రస్తులయ్యి ఏకత్వాన్ని భావిస్తున్నారు ఆ భేద రూప తాదాత్మాన్ని పొందుతున్నారు అంటే కూటస్థ జీవులకు భేదాన్ని తెలుసుకోలేక ఒకటి అని ఈ విధంగా భ్రాంతి చేత వ్యవహారం చేస్తున్నారు సకల జీవులు ఎందుకు అని అంటే మోహం చేత అన్నాడు మోహం అంటే ఎవరు ఇంతకు పూర్వం మనం అంటే ఇరవై ఐదో శ్లోకంలో అనాది రవివేకోయం అనేటువంటి శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చాం కదా అనాది అవివేకం అంటే అవిద్య ఆ అవిద్య వశగులైనటువంటి జీవులు కూటస్థ స్వరూపమును తెలుసుకోలేకపోతున్నారు అని మనం పూర్వం చెప్పుకుంటూ వచ్చాం అదే అవివేకము అదే మోహము ఆ అవి మోహితులయ్యి కూటస్థ జీవులకు భేదాన్ని గ్రహించలేకపోతున్నారు అని శ్లోకాక్షిణస్థా ప్రత్యక్ష అశక్యవాత్ అహమితి ప్రతిభాసమానయో జీవకూటస్థయో భ్రాంత్యా ఏకత్వం ప్రతిపన్నా బుద్ధికి సాక్షి అయినటువంటి కూటస్థుని బుద్ధి చేత తెలుసుకున్నటకు అసఖ్యం ఉన్నది ఏమనసాన్న మనతే ఏనాహు మనోమతం ఎతో వాత్వ నివర్తంతే అప్రాప్త్య మనసా సహా అని శృతులు చెప్పిన ప్రకారంగా మనసు అంటే బుద్ధి చేత తెలియబడదు బుద్ధికి విషయము కాదు అందువల్ల బుద్ధికి సాక్షి అయినటువంటి కూటస్థుని తెలుసుకున్నటకు సాక్షాత్కరించుకున్నటకు అశక్యము కావున జీవులు మోహం చేత ఈ కూటస్థ జీవులకు అభేదాన్ని తెలుసుకొని జీవకూటస్థయోహో భ్రాంతియ ఏకత్వం ప్రతిపన్నాహ భ్రాంతి చేత ఏకత్వాన్ని పొంది వాళ్ళు జన్మవరణ రూప సంసారంలో పడిపోతున్నారు నన్ను అస జీవకూటస్థయోహో ఏకత్వ భ్రమశిం కారణం ఇచ్చేక్ష ఆహా అయితే మరి జీవకూటస్థులకు ఈ తాదాత్మ్య అధ్యాస ఏకత్వ భ్రాంతి ఎందుకయ్యింది దీనికి కారణం ఏమిటి అనంటే యాభై రెండో శ్లోకంలో చెప్తూ ఉన్నాడు తాదాత్మ్య అధ్యాస ఏ వాత్ర పూర్వోక్త విద్య యాత అవిద్యాం నివృత్తి తత్కార్యం వినివర్తతే అీవకూటస్థులకు అభేదాధ్యాస ఎందుకైంది అని అంటే తాదాత్మ్యధ్యాస వల్ల అన్నాడు తాదాత్మ్యం అంటే అభేదం అభేదాధ్యాస అయింది అంటే కూటస్థుడే నేను నేనే కూటస్థుడిని అని చిరాభాసులకు మరి కూటస్థునికి అభేదాధ్యాస అయింది అది కూడా ఎందుకయింది ఆ అధ్యాస కూడా కలగడానికి కారణం ఎవరు అంటే పూర్వోక్త ఇరవై ఐదో శ్లోకంలో చెప్పుకున్న ప్రకారంగా అనాదిరవివేకోయం అని ఏదైతే గ్రంథకర్త చెప్పాడో అదే అవిద్య చేత ఈ అధ్యాస అయింది ఆ అధ్యాస వల్ల తాదాత్మ్యం పొందినాడు ఏకత్వ భ్రమ కలిగింది అవిద్యాయాం నివృత్తాయాం అయితే ఈ అనాది అవివేక రూపమైనటువంటి అవిద్య ఏదైతే ఉన్నదో అదే సర్వానర్థానికి కారణం కాబట్టి ఆ అవిద్య నివృత్తమైతే ఏం చేత నివృత్తమవుతుంది జీవబ్రహ్మల ఏకత్వ భ్రాంతి కాబట్టి ఇప్పుడు జీవబ్రహ్మల యొక్క వివేకం చేసి జీవుడు కల్పితము జీవుని యొక్క వాస్తవ స్వరూపం కూటస్థ చైతన్యమే ఆ కూటస్థుడు బ్రహ్మం కంటే భిన్నుడు కాదు అని ఈ విధంగా జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం చేత ఈ అవిద్య నివృత్తి అవుతుంది అవిద్య ఎక్కడుంది అని అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం చూడు అజ్ఞాన దశలో కూడా కూటస్థ జీవులకు ఆభేదాన్నే దర్శిస్తున్నాడు మరి జ్ఞానకాలంలో కూడా కూటస్థ జీవులకు అభేదాన్ని దర్శించవలసి ఉంటుంది తత్వమస్య మహావాక్యాలు ఏం చెప్తున్నాయి జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని చెప్తున్నాయా లేదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కూడా అజ్ఞానకాలంలో జీవ బ్రహ్మలకు ఏకత్వాన్ని తెలుసుకున్నాడు కదా మరి ఇంకేమి బ్రహ్మజ్ఞానం అయినట్టే కదా ఎంత కష్టపడి గురువును శాస్త్రాలను ఆశ్రయించి ఎన్నో సమధమాది సాధనలను అవలంబించి చివరికి తెలుసుకునేది అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం మరి ఇప్పుడు ఏమంటున్నాడు జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని తెలుసుకున్నాడు కదా మరి మన ఈ అభ్యాసాలన్నెందుకు ఇవన్నీ సాధనాలన్నందుకు ఏ జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని అయితే మహావాక్యాలు చెప్తున్నాయో ఇప్పుడు అజ్ఞాన కాలంలో కూడా జీవ బ్రహ్మల యొక్క అభేదాధ్యాసనే మరి ఇంకేమి అని ఈ విధంగా కొంతమంది ఈ విషయంలో కూడా భ్రాంతులు పడతారు మీరు ఒక చొక్కా కుట్టించుకోవడానికి రెండు బాబు మీటర్లు రెండు మీటర్ల మీద ఎంత పాతిక అంటారా అంత బట్టను దర్జీవాన్ దగ్గరికి తీసుకెళ్ళారు టైలర్ దగ్గరికి తీసుకెళ్లారు ఇప్పుడు ఎన్ని తీసుకెళ్ళారు మీరు ఒకటే కదా ఒకటే వస్త్రం ఒక ముక్కను తీసుకెళ్లారు దర్జీవానికి ఇచ్చారు ఏం కావాలన్నా ఈ బట్టను ఏం చేయాలి అని దర్జీవాడు అడిగితే మీరేమన్నారు నాకు ఒక చొక్కా కుట్టించి ఇవయ్యా ఉన్నావు అప్పుడు అతడు ఆ బట్టను తీసుకొని ముక్కలు ముక్కలు చేస్తాడు చేసిన తర్వాత మళ్ళీ ఇక రాపో ఒక రెండు మూడు రోజులైన తర్వాత రాపో అని అతన్ని పంపించాడు రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు వచ్చిన తర్వాత ఏమయ్యా చొక్క కుట్టావా అంటే కుట్టా అన్నాడు ఇదిగో తీసుకో ఇచ్చాడు ఇప్పుడు ఈ గ్రాహక్ అంటే చొక్కా కుట్టించుకునేవాడు దర్జేవానికి ఎన్ని ఇచ్చాడు ఒకటే ఇచ్చాడు మళ్ళా ఆ దర్జీవాడు ఇతనికి ఎన్ని ఇచ్చాడు ఒకటే ఇచ్చాడు అప్పుడు ఏకమే ఇప్పుడు ఏకమే కానీ మొట్టమొదలు ఏ బట్ట రూపంలో ఏకత్వం ఉన్నదో అది ఉపయుక్తం ఉందా అంటే నువ్వు చొక్కాగా ధరించవచ్చా ధరించడానికి వీలు అప్పుడు ఏకమే ఉన్నది ఇప్పుడు ఏకమే ఉన్నది చొక్కా కుట్టిన తర్వాత కూడా ఏకమే ఉన్నది కానీ చొక్కా కుట్టిన తర్వాత ఏ ఏకత్వం ఉన్నదో అది ఉపయుక్తం దాన్ని ధరించగలవు కానీ కేవలం వస్త్రము కూడా అది ఏకమే ఉన్నది కానీ దాన్ని ధరించలేవు మరి ఇప్పుడు అది ఏకమే కదా ఇది ఏకమే కదా ఎట్లయితేంది ఒకటే ఉన్నది కదా అప్పుడైనా ఆ కుట్టించిన తర్వాత ఒకటే ఉంటుంది ఇప్పుడు కూడా ఒకటే ఉంటుందని ఆ కేవలం బట్టనే నువ్వు కప్పుకోగలవా ధరించగలవా ధరించలేవు యోగ్యం కాదు మొదటి ఏకత్వం ఏదైతే ఉన్నదో అయోగ్యం ఉన్నది తర్వాతి ఏకత్వం ఉన్నదో యోగ్యం ఉన్నది అట్లే అజ్ఞానకాలంలో కూడా బ్రహ్మాత్మలకు ఐక్యం అధ్యాస జీవులకు కూటస్థ జీవులకు ఐక్య అధ్యాస ఏకంగానే భావిస్తూ ఉన్నారు కానీ ఈ ఏకత జన్మవరణ రూప సంసారానికి హేతు ఉన్నది కానీ గురుశాస్త్రాన్ని ఆశ్రయించిన తర్వాత తత్తున్న సాయి మహావాక్యాలను విచారం చేయగా దృఢ అపరోక్ష చర్మ సాక్షాత్కార రూపమైనటువంటి జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది జన్మవరణ రూప సంసారం నుంచి ముక్తుని చేయడానికి హేతు ఉన్నది చూసారా అప్పుడు ఏకత్వ జ్ఞానమే ఉన్నది ఇప్పుడు ఏకత్వ జ్ఞానమే ఉన్నది కానీ అజ్ఞాన దశలో ఏదైతే తారాత్మ్య అధ్యాస చేత చిట గ్రంథి ఏదైతే అయ్యిందో ఏకత్వ భ్రాంతి అయిందో ఇది జన్మవరణ రూప సంసారానికి కారణమైంది కానీ ఎప్పుడైతే గురుశాస్త్రాన్ని ఆశ్రయించినాడో అప్పుడు కలిగేటువంటి ఏకత్వ జ్ఞానం మోక్షం సిద్ధిస్తుంది అందువల్ల ఈ కథాత్మ అధ్యాస ఎందుకయింది అని అంటే అనాది అవివేకం చేత అయ్యింది ఆ అవివేకం వల్ల ఆ అవిద్య వల్ల ఈ సంపూర్ణ అధ్యాస ఏదైతే ఇదంతా నివృత్తి కావాలంటే కార్యాధ్యాస నివృత్తి కావాలంటే కారణాధ్యాస అయినటువంటి అవిద్యను నాశనం చేయాలి ఆ అవిద్య జ్ఞానం చేత నష్టమైతే ఇక కారణనాశాత్ కార్యనాశ మూల్య నాస్తి కుతాక అనేటువంటి న్యాయం చేత కారణం నాశనం అయితే కార్యం నాశనం అయితే మూలమే లేకపోతే శాఖలు ఎక్కడ ఉంటాయి ఆ విధంగా అవిద్య ఏ లేకపోతే ఈ దేహాదిక అధ్యాస ఉండదు అందుకని అవిద్యను నష్టం చేసినట్లయితే అది నివృత్తి తత్ కార్యం నివర్తతే ఆ కార్యం ఈ తాదాత్మ అధ్యాస దేహాదిక సంఘాతం ఈ సంసారం ఇదంతా కూడా నివర్తిస్తుంది అత్ర అస్మిన్ గ్రంథే అత్ర అంటే శ్లోకంలో అత్ర ఉన్నది కదా తాదాత్మ్య అధ్యాస ఏవాత్ర అనే శ్లోకంలో అత్ర శబ్దం ఉంది కదా అది ట్రీకలో రామకృష్ణ వారు చెప్తున్నాడు అత్ర అంటే అస్మిన్ గ్రంథే ఈ గ్రంథం నందు ఇరవై ఐదు శ్లోకంలో అనాది రవివేకోయం ఇత్ర ముక్తయా అవిద్య ఇత్య ఈ తాదాత్మ్య అధ్యాస ఎందుకయింది అని ఇరవై ఐదవ శ్లోకంలో గ్రంథకర్త అయినటువంటి శ్రీ విద్యారణ్య గురుదేవులు అనాదిరవివేకోయం మూలా విద్య ఖచ్చిత అని ఏదైతే చెప్పాడో ఆ మూలా విద్య అనబడు అనాది అవివేక రూపమైనటువంటి ఏ అవిద్య ఉన్నదో దానిచేత ఈ తాదాత్మ్య అధ్యాస అయ్యింది ఎద్య కార్యత్వం అస్య అత అవిద్యా నివర్తక జ్ఞానేన ఏవో తన్నివృత్తి ఇచ్చా ఈ కార్య అధ్యాస ఆ అవిద్య చేత కలిగిందో అందువల్ల ఆ అవిద్య గనక నివర్తించినట్లయితే అవిద్య నష్టమైనట్లయితే తత్కార్యమైనటువంటి ఆధారమ దేహాదిక ప్రపంచము భ్రాంతి చిజ్జడ్రాంతి నష్టమవుతుంది నివృత్తమవుతుంది అని ఉత్తరార్ధంలో చెప్పినాడు అవిద్యాం నివృత్యం తత్కార్యం వినివర్త అని యాభై రెండవ చూడండి అహం అంటే నేను మై అంటం ఇస్ వృత్తి విషయ ఈ అహం వృత్తి ఎందు ఏక కాలమే హి చిబాస్ అవరు కూటస్థు దోను బాను ఓవే కూటస్థ చిదాబాసులకు తాదాత్మ్య ధ్యాస అయింది అహం అహం అని వ్యవహారం చేస్తున్నాడు అయితే ఈ అహం వృత్తి ఎందు ఏక చిదాభాసుడు మరియు కూటస్థుడు ఇద్దరు కూడా ప్రతీ చెబుతున్నారు ఇతన భేదహే కానీ ఇంత భేదం ఉంది అంటారు చిదాబాసుతో కూటస్థిక విషయ కే బాను హోవేహే చిరాబాసుని యొక్క బాణము చిరాబాసుని యొక్క ప్రతీతి ఎలా అవుతుంది అనంటే కూటస్థునికి విషయమగుతూ చిరాబాసుడు ప్రతీతి అవుతున్నాడు కూటస్థునికి విషయం అవుతూ కూటస్థుని చేత తెలియబడుతూ చిరాబాసుడు విషయం అవుతున్నాడు ఇక కూటస్థ కహ్య ఆత్మ కూటస్థుడన్న ఆత్మ అని ఒకటే కదా అయితే ఈ ఆత్మ యొక్క ప్రతీతి ఎలా అవుతుంది అహం వృత్తిలో ఆత్మ అహం వృత్తి సహిత చిదాభాసకు ప్రకాశత హువ ఆపు స్వయం ప్రకాశత కరి భాను చిదాభాస సహిత అహం వృత్తిని ప్రకాశిస్తూ స్వయంగా తాను ప్రకాశిస్తున్నాడు ఈ ప్రకారంగా ఇద్దరు అహంవృత్తులు ఏకకాలంలో ప్రతీతి అవుతున్నారు కానీ చిదాభాసుడేమో కూటస్థునికి విషయమవుతూ ప్రతీత అవుతున్నాడు కూటస్థుడేమో చిదాభాస సహిత అహం వృత్తిని ప్రకాశిస్తూ స్వయంగా ప్రకాశిస్తున్నాడు ఇంత తేడా ఉంది తాదాత్మ్య అధ్యాస దేనికంటారు యాభై మూడో టిప్పంలో చెప్పినాడు జీవరు కూటస్థికి ఏకతాకే భ్రమకు తాదాత్మ్య అధ్యాస కయ్యా జీవ కూటస్థుల యొక్క ఏకత్వం భ్రమ ఏదైతే ఉందో ఇదే తాదాత్మ్య అధ్యాస అనబడుతుంది అన్నాడు సరే ఇప్పుడు యాభై మూడో శ్లోకానికి అవతారిక చూడండి డెబ్బై ఒకటో అంకము నన్ను అధ్యాసస్య అవిద్య కార్యత్వాత తన నివృత్తి నివృత్తి స్వామిజీ అవిద్య కారణం ఉన్నది అధ్యాస అని చెప్తూ కారణం నష్టం అయితే కార్యం కూడా నష్టమైతుంది అని ఇప్పుడు మీరు చెప్పారు కదా సకల అనార్థాలకు అవిద్య అనేది కారణం కాబట్టి ఆ కారణమైనటువంటి అవిద్య నష్టమైతే సకల అనార్థాలు కార్యము నష్టమైపోతుంది అని మీరు చెప్తూ వచ్చారు కారణనాశాత్ కార్యనాశ అనేటువంటి న్యాయం చేత మీరు చెప్తూ వచ్చారు కానీ అది అనుపన్నమవుతుంది సంభవించదు అంటారు అవిద్య నష్టమైన చిదాభాసుడు లేదా దేహాధిక ఈ కార్యప్రపంచము ఇది నివృత్తము కాదు కారణం నష్టమైనా కానీ కార్యం నష్టం కాదు అని పూర్వపక్షం అంటాడు కారణము అవిద్య అవిద్య నష్టమవుతుంది బ్రహ్మాత్మైకత్వ విద్య చేత కానీ కార్యమైనటువంటి విక్షేపము చిదాభాసుడు మరియు తాను ఆరోపించుకున్నటువంటి దేహాదిక ప్రపంచం ఇదంతా కార్యాధ్యాస ఈ కార్యం నివృత్తి కాదు బ్రహ్మాత్మైకత్వ విద్య చేత రూప కారణం నివృత్తి అయితే అగుగాక కానీ కార్యాధ్యాసం మాత్రం నివృత్తి కాదు అని ఈ విధంగా శంకరకారం యొక్క అభిప్రాయం బ్రహ్మాత్మైకత్వ విద్యా ఉత్పన్నా అవిద్యా కార్య దేహాదే ఉపలభ్యమానత్వాత బ్రహ్మాత్మైకత్వ విద్య చేత ఈ అవిద్య నష్టమైనప్పటికీ కూడా అవిద్యా కార్యమైనటువంటి దేహాదిక ఉందో స్థూల సూక్ష్మ శరీరాలు ఆ స్థూల సూక్ష్మ శరీరాలతో తాదాత్మ్య ఆపన్నమైనటువంటి చిదాభాసుడు విక్షేపము మరియు ప్రపంచం ఇదంతా ఏదైతే ఉన్నదో అది జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం ఉత్పన్నమైనప్పటికీ కూడా అజ్ఞానము ఆ జీవబ్రహ్మల ఏకత్వ జ్ఞానం చేత నష్టమైనప్పటికీ కూడా ఈ విక్షేపం మాత్రం నాశనం కాదు దేహాదిక ప్రపంచం మాత్రం నష్టం కాదు ఎందుకు ఉపలభ్యమానత్వాత ప్రతీతి అవుతుంది అనుభవంలో ఉంది చూడండి ఇప్పుడు మహాత్ములు అందరూ ఉన్నారు వాళ్ళు జ్ఞానులు అంటావా అజ్ఞానులు అంటావా జ్ఞానులే కదా పరమాత్మ యొక్క జ్ఞానం కలిగింది కదా వాళ్ళకు అజ్ఞానం ఉన్నదా లేదు అయినా కానీ ఈ దేహము మరి దేహంతో వ్యవహారాలు ఈ ప్రపంచం యొక్క ప్రతీతి అవుతుందా లేదా జ్ఞానులకు అవుతుంది కదా ఒప్పుకుంటారు కదా మరి కారణం నాశనమైతే కార్యం నాశనం అని మీరు చెప్పారు కదా అది ఎట్ల సంభవం చెప్పు సంభవం లేదు అని ఈ విధంగా శంకాకారం యొక్క అభిప్రాయం అయితే సమాధానం చెప్తున్నాడు అవి ద్యావృతి తాదాత్మే విద్య ఏ వినశ్యత విక్షేపశ స్వరూపంతో యొక్క ఏకత్వ జ్ఞానం చేత అజ్ఞానం నష్టమవుతుంది ఎందుకు జ్ఞానానికి అజ్ఞానానికి విరోధం ఉంటుంది విరోధి పదార్థం ఒకటి ఉంటే మరొక విరోధి పదార్థం ఉండదు సూర్యుడు ఉదయిస్తే చీకటి ఉండదు చీకటి ఉండదంటే సూర్యుడు లేడు ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఎప్పుడైతే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం కలుగుతుందో అప్పుడు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఏ అనాది అవిద్య అనాది అవివేకం మూలా అని చెప్పబడిందో అది నష్టమైపోతుంది అది నష్టమైన తర్వాత దాని రెండు శక్తులు ఉంటాయని తెలుసుకున్నాం కదా పూర్వం ఆవరణ శక్తి విక్షేప శక్తి రెండు ఉంటాయని చెప్పుకున్నాం కదా నభాతి నాస్తి కూటస్థ ఇతి వక్తి ప్రసంగత అంటూ పూర్వం చెప్పాడు కదా విద్యారాణి గురుదేవులు అజ్ఞానంలో ఆవరణ శక్తి ఉంది కదా ఆవరణశక్తిలో పునః అసత్వపాదక ఆవరణము అభానాపాదక ఆవరణం ఈ ఆవరణం కూడా జ్ఞానం చేత నష్టమైపోతుంది అజ్ఞానం నష్టమైతే అజ్ఞానంలోని ఆవరణ శక్తి కూడా నష్టమైపోతుంది ఈ రెండు కూడా విద్య చేత కాని విక్షేప విక్షేపశక్తి ఉంది కదా అది మాత్రం జ్ఞానం చేత నాశనం కాదు మరి దాని యొక్క నివృత్తి ఎలా అవుతుంది చెప్పండి అని అంటే విక్షేపశ్యతు ఈ విక్షేపం ఏదైతే ఉందో అదైతే ప్రారంధ క్షయమక్షతే ప్రారంధము క్షయించేంత వరకు అది నిరీక్షించి ఉంటుంది ఎప్పుడు ప్రారంధము నష్టమవుతుందో ప్రారంధము లేకుండా పోతుందో అంటే ప్రారంధం ఈ జీవునికి ఎంతవరకు భోగాన్ని ఇచ్చేది ఉండదు అంతవరకు భోగాన్ని ఇచ్చిన తర్వాతనే ప్రారంధం ఉపక్షీణమవుతుంది అప్పుడు ఈ విక్షేపం పోతుంది ప్రారంధ నాశాత్ ప్రతిభాస నాశనం అయితే ఈ ప్రతిభాస ఈ దేహాదిక ప్రపంచము ఈ విక్షేపము నాశనమవుతుంది అంతవర దగ్గర ఇది వేచి ఉంటుంది ప్రారంధం నాశనం విక్షేపము ఉంటుంది దానికి చక్కటి ఉదాహరణలు కూడా ఇస్తాడు గ్రంథకర్త అవిద్య ఏక కారణ యోహో ఆవృత్తి తాదాత్మ యోహో విద్యేవ ఏవో సో అవిద్య ఎప్పుడైతే నష్టమవుతుందో అవిద్య ఏ ముఖ్య కారణముగా కలిగినటువంటి ఆవరణ మరి ఆవరణ చేత కలిగినటువంటి తాదాత్మ అధ్యాస కుటస్థ జీవులకు ఏదైతే తాదాత్మ్య అధ్యాస అది ఎందువల్ల ఆవరణ చేత ఆవరణ ఎక్కడ ఉంది అవిద్యలో ఉన్నది అందుకని అవిద్యయే ముఖ్య కారణంగా కలిగినటువంటి ఆవరణ మరి తాదాత్మ అధ్యాస ఈ రెండు ఏవైతే ఉన్నాయో విద్య ఏవో వినివృత్తి విద్య అవుతాయి కర్మ సహిత అవిద్యాజన్యస్యతో విక్షేపస్వరూపస్ కర్మ అవసాన పర్యంతం అవస్థానం ఇచ్చే అవిరోధ ఇది భావ కర్మ అవసానం వరకు ఏ కర్మ ప్రారంభ కర్మ నష్టమయ్యేంత వరకు ఈ విక్షేపం ఉంటుంది కార్యం ఉంటుంది దేహాదిక ప్రపంచం ఉంటుంది ఎందుకనంటే జ్ఞానము కలిగిన తత్క్షణమే దేహం నష్టం కాదు ఆ దేహం ప్రారంభాయత్తం ఉన్నది ప్రారంధం ఎంతవరకు ఆ దేహానికి చేత జీవునికి బోగాన్ని అంతవరకు అది ఉంటుంది ప్రారంధం చేయించిన తరువాత అప్పుడు ఈ దేహము నష్టమైతే అతడు విదేహ కైవలిని పొందుతాడు అంతవరకు మాత్రం జీవన్ముక్తుడుగానే వ్యవహరింపబడతాడు శరీరం నష్టం కాదు అజ్ఞానం నష్టమైతుంది ఆవరణ నష్టమవుతుంది తాదాత్మ్య అధ్యాస నష్టమైతుంది కానీ ప్రారంధం యొక్క కార్యమైనటువంటి దేహము నష్టం కాదు ప్రపంచము నష్టం కాదు అది ప్రతీతి అవుతూనే ఉంటుంది మిథ్యత్వ ఈ దేహాధిక ప్రపంచం కూడా ఇది మిథ్య ఇది వాస్తవం కాదు జీవత్వం మిథ్యా సదాభాసుడు మిథ్య నాకంటే భిన్నమైన సకలం కూడా మిథ్యనే అని నిశ్చయమైంది నిత్యత్వ నిశ్చయం అయినా కూడా నిత్యత్వ నిశ్చయానికి ఏమన్నాము బాధ బాధితమైపోయింది బాధితమైనప్పటికీ కూడా మళ్ళీ దాని యొక్క అనువృత్తి ప్రారంభం ఉన్నంత వరకు దాని యొక్క ప్రతీతి అవుతూ ఉంటుంది దీనికి బాధితానువృత్తి అంటారు బాధితమైన తర్వాత కూడా దాని యొక్క అనువృత్తి తిరిగి ప్రతీతి అవుతుంది ఇదే బాధితాను వృత్తి అంటారు బాధితాను వృత్తి చేత ప్రారంభం ఉన్నంత వరకు ఉంటుంది తావదేవ చిరం యావన్న విమోక్షే అత సంపత్సే అని చాందోగ్య శృతి చెప్పిన ప్రకారంగా ఈ జీవన్ముక్తినికి విధే కైవల్యమునకు అంతే ఆలస్యం అంటాడు ఎంత ఆలస్యము అంటే ప్రారంధము సమాప్తం అయ్యేంత ఆలస్యం ప్రారంతము సమాప్తం ఈ దేహం కూడా నష్టమైతుంది ప్రపంచం కూడా అత్యంత అభావం అయిపోతుంది ప్రతిభాష ఉండదు ప్రారబ్ధనాశాత్ ప్రతిభాసనాశ శాస్త్రీయేత్ పరమార్థ బుద్ధి కార్యక్షమా నశిచపక్షాత్ ప్రారంధ నాశాత్ ప్రతిభాసనాశో శాస్త్రం చేత నేహనాన స్థితికించనా అత అన్యదార్థం నేతి నేతి అనేటువంటి వాక్యాలన్నీ ఈ ప్రపంచంలో నిషేధిస్తున్నాయి కాబట్టి ఈ శాస్త్రజ్ఞానం అయినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పరమార్థ బుద్ధి సత్యత్వ బుద్ధి నివృత్తమయ్యి వ్యవహారిక బుద్ధి కలుగుతుంది వ్యవహార పూర్తికి ఉన్నది కానీ సత్యం కాదు అనేటువంటి వ్యవహార బుద్ధి కలుగుతుంది ఆ వ్యవహార బుద్ధి కూడా అపరుక్ష జ్ఞానం చేత నివృత్తం అవుతుంది అంటే అర్థక్రియ కార్యత్వము వ్యవహార యోగ్యత ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో మిథ్య అయినప్పటికీ వ్యవహార యోగ్యం ఉంది అని వ్యవహార బుద్ధి ఏదైతే ఉందో అది అపరోక్ష జ్ఞానం చేత నష్టమై ఇది ప్రాతిభాషకం జ్ఞానం కలుగుతుంది ఆ ప్రతిభాష కూడా ఎప్పుడు నష్టమవుతుంది ప్రారంధ నాస ప్రతిభాస నాస ప్రారంధం నాశనం ఈ దేహాదిక ప్రపంచం యొక్క ప్రతిభాష ఏదైతే ఉందో ఇది కూడా నాశనం అందుకని ఈ విక్షేపరూప ఏ దేహాదిక ప్రపంచం ఉన్నదో ఇది ప్రారంధ క్షయమయ్యేంత వరకే ఉంటుంది ఆ తర్వాత ప్రారంభ నష్టమో ఒకట తోడనే ఈ దేహము మరి ప్రపంచం ఇదంతా కూడా నష్టమైపోతే అప్పుడు ఈ జీవన్ముక్తుడు విదేహ కైవల్యాన్ని పొందుతాడు ఈ ప్రకారంగా యాభై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం హరి ఓం తచ్చవతు సహనోనక్ సహవీ గర్వావహై తేజస్వినధస్సు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంత